రెండవ సమస్య అది ఏది లేదో దానిని ఊహించటం ఊహించి దాన్ని పొందానని భావించటం భావించి అదే సత్యం అనుకోవడం అందులో ఆ మూడు మూడు దశలు ఉన్నాయి అంతర్దశలు లేని దానిని ఉన్నట్లు అనుకోవడంలో ఉన్న తగాద ఏమిటంటే అది అసలు వాస్తవానికి లేదు కానీ వీడిగుంది అందరికీ లేదు వీడికి మాత్రమే ఉంది అంతే ఎంతగా ఉందయ్యా అదే సత్యం అనేంతగా ఉంది అంతే కలలో తోచిన పాము వీడికొక్కడికే తోచిందా ప్రపంచంలో అందరికీ తోచిందా వీడికొక్కడికే తోచింది భయం కూడా ఎవరి కలిగింది వీడికొక్కడికే కలిగింది పారిపోవడం కూడా ఎవరు పారిపోయారు వీడే పరిగెట్టిపోతూ ఉంటాడు ఎంతగా పరిగెట్టాడయ్యా అంటే ఆ కాలలో ముంచి వడలు పట్టేస్తాయి శరీరానికి కూడా ముంచెట్లు పట్టేస్తాయి ఆ దాని ప్రభావం శరీరం దాకా వచ్చేస్తుంది వచ్చేసి ఒళ్ళు తడిసిపోతుంది ఇంకా అది చిట్ట చివరి క్షణంలో కాటు వేస్తుంది ఆ కాటు వేసే సమయానికి ఇప్పుడు వచ్చేస్తుంది మెలకు వచ్చేటప్పటికి ఒళ్ళు అంతా తడిసిపోయి ఏమిటి వాట్ హ్యాపెండ్ హాహాహా అయ్యో పాము నన్ను వెంబడించిందండి బాబోయ్ మృత్యు భయం కలిగింద్రా బాబోయ్ పరిగెట్టు పరిగెట్టి తడిసిపోయాను ఎంతగా అలసిపోతాడంటేనండి మళ్ళా ఎనిమిది గంటలు పడుకుంటే కానీ ఆ భయం పోదు ఏ వాడిని అది అది మాసిపోదు అనమాట పైగా ప్రతిరోజు నిద్రపోతే ఒకవేళ అదే కల వస్తుందేమోనని భయపడి నిద్రపోడి ఎంత భయం వచ్చేస్తుందయ్యా ఎంత సత్యత్వ భ్రాంతి కలుగుతుందయ్యా అంటే వాడికి కొన్ని రోజుల పాటు నిద్ర రాదు ఎందుకని అమ్మో ఒకళ్ళు మూసుకుంటే పామొస్తాం అంతే ఇక వాడుగా ఫిక్స్ అయిపోతాడు అంతే ఒకవేళ కనుక వాడు ఆ భ్రాంతిలో బయటకు రాలేదనుకోండి వాడిని బయటికి వెళ్ళి సైక్రియాటిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ పెట్టాలి ఇక మందులు వ్యవహారం ట్రీట్మెంట్ తప్పదు మానవుడు ఇలా భ్రాంతి చెంది అనేక మత్తు పదార్థాలకు లోనవుతున్నాడు చూడండి ఈ ఒక్క లక్షణమే మానవ జీవితాన్ని అయితే పదార్థ స్థాయిలో అయినా మత్తు పదార్థాలు జొలగిపెట్టుకుపోయి అనేక ఆశ్రమాలలో అనేక చోట్ల అనేక ప్ర సందర్భాలలో ఇది నిరూపించబడుతూ ఉంటుంది ఈ విపరీత జ్ఞానం పోవడం కోసమని ఈ మత్తు పదార్థాలను పుచ్చుకుంటారు అన్నమాట ముందసలు జ్ఞానం ఏర్పరచుకోవడం ఎందుకు బయటపడడానికి లేనిపోని విషయాన్ని పుచ్చుకోవడం ఇలా ఒక్కొక్క సందర్భంలో మానవుడు అయితే పదార్థంలో కానీ లేదా భావనలో కానీ లేదా విపరిత జ్ఞానంలో కానీ ఇలా భంగపడతాడు ఈ భంగపడడానికి కారణం ఏమిటయ్యా ఒకటి ఉన్నది ఉన్నట్లుగా ఉండకపోవడం ఉన్నది ఉన్నట్లుగా ఉన్నటువంటి స్వరూప జ్ఞానాన్ని గుర్తించకపోవడం ఉన్న ఈశ్వరుణ్ణి ఉన్న ఆత్మని ఉన్న బ్రహ్మమును గుర్తించకపోవడం రెండో సమస్య ఏంటి లేనిది ఉన్నట్లుగా తీవ్రంగా ఎంతగా భావించాడయ్యా అంటే వాడి సహజ జీవనం అంతా కూడా అసహజమైపోయేటంతగా భావించది వచ్చిన సమస్య చాలా జాగ్రత్తగా ఈ రెండింటినీ పరిహరించాలి ఈ రెండింటినీ కలిపే మాయావాదముగా శంకరాద్వైతం ప్రతిపాదించింది స్వరూప జ్ఞానం మరుగవడానికి ప్రధానమైన ఈ రెండు లక్షణాలను కలిపి మాయా అంటారు ఎప్పటికైనా నువ్వు ఈ మాయావరణాన్ని దాడతావు మానవ జన్మలో ఎప్పటికైనా సరే నువ్వు ఈ మాయావరణాన్ని దాడతావు ఆవరణ ఈ మాయ ఒకటి ఏమిటండి గొడవ అంటే ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే కదరా మాయన్న అన్నారు పెద్ద మూడు స్థాయిలో ఉంటుందండి ఇది ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే కదరా మాయన్న నే చెబితే వినరోయన్నా అన్నాడు అంటే కాబట్టి గురువుగారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు బాబు నువ్వు గుర్తుపట్టు ఉన్నది ఉండగలిగినవాడు ఉన్నది ఉన్నట్లుగా అత్యంత సులభం ఆ జన్మలో ముక్తి పొందేస్తాడు మోక్షాన్ని పొందేస్తాడు వాడు పొందలేకపోవడం అనే ప్రసక్తి ఉండదు రెండో సమస్య దాని ఇది ఇలా ఇది మరుగైపోవడానికి కారణం ఏమిటి లేని తున్నట్టు అనుకోవడం ఆ లేని తున్నట్లు అనుకోవడం అన్న గొడవ ఎంతగా పెరిగిందయ్యా అంటే ఉన్నది సాంతం గుర్తుపట్టలేనంత దశలోకి నేను కొట్టుకుపోయి జాగ్రత్తగా వ్యష్టి స్థాయిలో అది మనసుగా ఉంది సమిష్టి స్థాయిలో మాయగా ఉంది విశ్వం స్థాయిలో ఎరుకగా ఉంది మనకి మూడు స్థాయి భేదాలు అండా పిండా బ్రహ్మాండ అండాండ అంటే మన వ్యష్టి నువ్వు నీ వ్యవహారం నువ్వు నీ తల్లి గర్భం నువ్వు నీ మరణం ఇంతే నువ్వు నీ జీవితం నువ్వు నీ ఇల్లు నువ్వు నీ సంసారం నీతో రిలేట్ అయినటువంటివన్నీ నీవే ప్రధానంగా రిలేట్ అయినవన్నీ కూడా అండా పిండా ఇంకా సమిష్టి అంటావా అదేమో బ్రహ్మాండం విశ్వం కాబట్టి వ్యష్టికి సంబంధించినంత మనస్ అని మాయా సమిష్టికి సంబంధించిన పంచభూతాలను పంచతన్మాత్రలను మూడు గుణాలను నువ్వు ఏ పేరన్నా పెట్టుకోక అదంతా అది కూడా ఒక మాయ